నా పేరు వెంకటసాయిరం నేను లేతదోట తెలివి అని ఒక కక్క చెప్పపోతున్నాను గోపాలపురం అనే గ్రామంలో అతిపెద్ద ఆవుల మంద ఉండేది ఆ మందకి చెందిన ఒక లేత దూడ ఒకసారి గడ్డి మేస్తూ దారితప్పి దత్తమైన అడుగులోకి వెళ్లిపోయింది అక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని చూసి ఆనందంగా తింటూ ఉండిపోయింది అప్పుడు అప్పుడు రెండు పులిపిలలు అక్కడికి వచ్చాయి వాటిని చూసి దూడ పై ప్రాణాలు పైననే పోయినంత పని అయింది ఆ అపాయంలోనే దానికి ఉపాయం తట్టింది తన వద్దకి వస్తున్న పులిపిల్లలను చూసి పారిపోకుండా గట్టిగా నవ్వటం మొదలపెట్టింది ఆ నవ్వుకి విసుకుపోయిన పులిపిల్లలు ఆవు మనల్ని చూసి భయపడతాయి అని అమ్మ మనకు చెప్పింది నువ్వేంటి ఇలా నవ్వుతున్నావు అని అడిగింది దానికి దూడ తోక నువ్వు కోతి పెద్ద తోకతో నీ తమ్ముడు ఎలా ఉంటారో అని ఊహించుకుంటున్నాను అందుకే నువ్వు వచ్చిందని మాటలకి పులిపిల్లలకి రెండిటికి కోపం రావటం గమనించింది అబ్బబ్బే ఆ ఊహ నాది కాదు మీ అమ్మమ్మది మీ అమ్మమ్మ ఉదయం నకలంలోకి వచ్చింది నా మనవాళ్ళకి వాళ్ళు ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది అందులో ఓ దానికి తోక లేకుండా పోతుంది మరో దానికి కోతులాంటి పెద్ద తోక వస్తుందని చెప్పింది ఆ మాటకి పులి పిల్లలు రెండు భయపడిపోయాయి ఏమిటి ప్రమాదం దానికి ఏమిటి పరిష్కారం అని అడిగాయి అది చెప్పడానికే ఎంత దూరం వచ్చాను అని అంది దూడ మీ ఇద్దరి కలిపి ముడివేస్తే అవి భద్రంగా ఉండిపోతాయట వాటిని ఎవరూ చేయలేరట ఆ ముడి మీ మీరే వేసుకోలేరు కాబట్టి నన్ను ఇవ్వమని చెప్పింది మీ అమ్మమ్మ వెంటనే పులిపిల్లలు రెండు వెనక తిరిగి నిలబడ్డాయి ఉఫ్ ముడే అన్నాయి తోడ చక్కచక్క వాటి తోకలకు ముడేసి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి చెంగు చెంగును నీతి అపాయంలో ఉన్నప్పుడు మనం తెలివిగా ఉంటే ఆ నుంచి మనం బయటపడవచ్చు